గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ మహోన్నత నీకు అన్నాలి సయ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ అందరినీ ప్రభా సురక్షితంగా కాపాడైనా మీ కృపలో మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ ఇంతకాల వరకు అడిపించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు ప్రతి క్షణం అయినా దాన్ని బట్టి నీకు అన్నా ప్రభా నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాం ప్రభా సమస్త ఘనత నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో మీకు సన్నిధికి మేము వచ్చినాం ప్రభ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకంతో నింపండి ప్రభావ మీ వాక్యం చేతి మమ్మల్ని బలపరచండి అయినా అతన్ని యుగ సంతముందు ప్రభావ చివరి కాలంలో మేము ఉంటుండే కాబట్టి మీకు మేము జీవించాలా మేము ఆనుకొని మిమ్మల్ని హత్తుకొని మేము జీవించాలా ప్రభావతను మీకు అంగీకారంగా జీవించాలా ప్రభావ దేని ఇష్యాల మేము భయపడుకున్నా దేనిషయాలు మేము చింతించుకున్న ప్రభావ విశ్వాసమైన కర్త మీ వైపు చూస్తూ ప్రభావ మా ముందు పరుగు పొందాల మా గురి ఎత్తుకు నా ప్రభావ మీరే మాకు సహాయకులు ప్రభావ మా కొండ మా కోట మా తాగు కొన్ని చోట మీరే ప్రవ మీ మమ్మల్ని ఆ రీతిలో నడిపిస్తున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు మీకు వన్నాను ప్రభావ గొప్పదేవి లోకమంతా భయంతో పరిగెత్తున్నారు కానీ ప్రభావ మీ మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ తండ్రి ఇష్ట ప్రభావ మీ ప్రేమలు మమ్మల్ని నిలబెట్టుకున్నారు మీ ప్రేమలు ఎలాంటి భయం ఉండదు ప్రభావ పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతున్నాం తన తండ్రి పరిపూర్ణమైన ప్రేమను మాకు అనుగ్రహించినారు ప్రభావ మీ ప్రేమలు మీద ఇచ్చి ఉండాల భయమంతా దండంతో కూడింది ప్రభావ మనుషులు భయపడుతున్నారు దండిస్తుంది ప్రభా మీ ప్రేమ లేకుంటే ప్రభావ మేము మీ ప్రేమలు సంపూర్ణంగా మమ్మల్ని ఇంకా తయారు నడిపించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకున్న అయినా గొప్ప కారదం తట్లో మీరు ఆధిపత్యం వహించండి మీ నూతన అభిషేకం మాకు అనుగ్రహించి ప్రభావా కింద పాటల ద్వారా మీరు మైంపొంది ఈ నామాన్ని ప్రేమ తెచ్చుకోమని రానబెడ్డి త్వరగా నడిపించమని యేసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సహితము శ్రమలని ఒక పాట పాడదాం మీకు వస్తే మీరు మీ దగ్గర పాడుకోండి సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలు ఆయనతు సహిచిన వారమైతే ఏలుదుమూ ఆయనతో సహితు శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో ఏసుకొరకై ఏకములో నిందలు హింసలు పొందగా కేసు కొరకై లోకములో నిందలు హింసలు పొందగా ఏసుకోడ మనతోడై ఏసు మనతోడై సహింజీ ఓదార్చి ప్రేమ చూపును సహించి ఓదార్చి ప్రేమ చూపులు సహితుము శ్రమల నియో ఏ సుఖై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏ సుఖై సంతోషముతో నీతి కొరకై ఆకలిదీ కల్గే మనమెల్లా వేచియుతి కొరకై ఆకలిది కల్గే మనమెల్లా వేచుందా నీతి సూర్యుడు మనతోడై నీతి సూర్యుడు మనతోడై నీతిని నెరవేర్చి కృప చూపును సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితు శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సువాత కొరకై చిరనుడినా పురడా దేవల సహిగా సువార్త కురుడాల దుర్బల సహి చగా దివరాత్రమోగాయ ప్రభునేత్రము దివరా ప్రముగాయ ప్రభునేత్రము కృపచూపి ప్రేమతో ఆదరించను సహింతుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలనా కలుగా లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగా లోకాధికారిని లోకమును లోకాధికారిని లోకమును జయించిన ప్రభువే మనలగాయును సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహీతుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలు తగినవి కావు క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలు తగిన వికావు క్రీస్తుతో వారసుటకు క్రీస్తుతో వారసుటకు అర్హత మనము చూపు సహన మే సహిస్తుము శ్రమలన్యూ సంతోషముతో సహితు స్రమల నియూ ఏసుకై సంతోషముతో సహిచిన వారమైతే ఏలు ఆయనతో సహిచిన వారమైతే ఏలుదుమూ ఆయనతో సహితు శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో హలెలు ఈరోజు ఎవరైనా చెప్తారు ఆ పేరు వాక్యం ప్రార్థన చేసి వాక్యాన్ని తీసుకుందాం తండ్రి మీకు వన్నా లేసయ కృపామయుడ మహోన్నతుడ దేవ మీకే వదనాలైన ఈ యొక్క దినమంతా మీ సాయం చేతి నడిపించినందుకు మీకు వందనాలు ఈ మధ్యాహ్న కాలంలో లంచ్ అవర్ లో ప్రభావ మిమ్మల్ని స్థితించేలాగా గణపరిచేలాగా మిమ్మల్ని ప్రార్థించేలాగన మీ యొక్క స్వరం వినలాగన ఇచ్చిన అవకాశాలు బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ మనుషులు ఎక్కడ చూసినా భయం భయంతో పరిగెత్తతున్నారు కానీ మేము ఎక్కడికి వెళ్తలేం మీ దగ్గరనే మాకు స్థిరత్వం మీ దగ్గరనే మాకు ధైర్యం భయపడకూడ నమ్మిక మాత్రం ఉంచడన్నారు ఈ క్షణం అందరూ నమ్మికాన్ని పోగొట్టుకుంటున్నారు మనుషు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన తన ప్రేమను కనుగొన మీరు ప్రశ్నిస్తున్నారు ప్రభా కానీ ప్రభావ మేము అది జ్ఞాపకం చేసుకుంటున్నాం మా విశ్వాసాన్ని పోగొట్టుకుండా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము భయం తను భయపడడానికి వీల్లేదు మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అవును ప్రభ అవును ప్రభు మీరు ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నత స్థలంలో నివసించేవారు మీతో పాటు మమ్మల్ని నిలబెట్టుకున్నారు కూర్చుండబెట్టుకున్నారు ఆ యొక్క సింహాసనంతో పాటు పాటు దాన్ని బట్టి మీకు వదనాలు కాబట్టి నేను ధైర్యంగా నిండులాగన ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించడం ఈ శ్రమల కాలంలో కాబట్టి మనుషులందరూ నానా విధాలుగా తలంపులతో పరిగెత్తుతుండగా మేము సంపూర్ణంగా స్థిరంగా మీ మీద ఆధారపడిలాగన సహపడండి ప్రభావ వైరస్ వారి నుంచి మమ్మల్ని కాపాడుతున్నారు ఇంతవరకు కాచి కాపాడది మీకు వదనాలి వైరస్ మమ్మల్ని ఏం చేయలేదని కూడా మీకు చూపించినారు ప్రభా ఎందుకంటే ఈ వైరస్ వెనకల మీ హస్తం మీరు ఆజ్ఞాపించినారు ప్రభా ఇదిగో మీ మధ్యలో నా యొక్క పెట్టినానని మీరు డిసెంబర్ నెలలో మాత్ర మాట్లాడన్నారు ప్రభా కాబట్టి ప్రభా మీ హస్తం మీరు మీ యొక్క ఉగ్రతను చూపిస్తున్నారు దాన్ని చల్లార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క నామం దూషణ పాలు కానిక్కుండా దేవుని బిడలను కాపాడమని వదనాలు ఇస్తా మీకే కృతజ్ఞతలు తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మేము మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మీ యొక్క స్వయం నడిపించమని ఏ శ్రీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమ్మెన్ చిన్న వాక్యాన్ని తీసుకుందాం రోమిలి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం రోమిలి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ఏం చేస్తున్నామంటే విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకున్నడే ఆయనను సంశయలను తీర్చుటకు వాదనలను పెట్టుకొనవద్దు ఇది సేవా జీవితంలో మనకి చాలా ముఖ్యం మనం ఎవరితోని వాదనలు పెట్టుకోవద్దు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు ఆ ముఖ్యంగా ఎందుకంటే మన సేవా విధానంలో మనం చూస్తుంటాం అంత సేవకులేమంత పాటు ఉండేవాళ్ళు రకరకాల ప్రాంతాలలో సేవకు ఉంటాం సమ్మతింపకుండా ఎవరు కూడా ప్రయాణం చేయలేరు కదా ఒకరితోనొక్కరు కాబట్టి మనం అంతా సమ్మతింపులో ఉన్నాం కాబట్టి మనకి వాదంలుండవు ఒకవేళ వాదంలోన్నా మనం ఏం చేస్తాం ప్రార్థనా పూర్వకంగా వాటిని తీర్చుకుంటూ ఉంటాం కాబట్టి మొదటిదిగా సెకండ్ పాయింట్ దాన్ని రివర్స్ ఫామ్లో తీస్తున్నాం మనం మొదటిదిగా విశ్వాస విషయమై బలహీనులు అనే అంటే రక్షణ పొందిన వాళ్ళ గురించి మాట్లాడుతుండే కదా విశ్వాసం విషయమై బలహీనుడైన వాని చేర్చుకునేది అయితే మీన మళ్ళీ దేవుని బిడలకి విశ్వాసం లేదా మళ్ళీ వైరస్ వస్తుందంటే వాళ్ళకి విశ్వాసం లేదన్నట అనేసి మనము తప్పుగా మాట్లాడుతూ ఉంటాం చూడండి ప్రతిదీ ఆయన ఆజ్ఞ మూలంగానే జరుగుతుంది అనేది మనకు తెలుసు ఆయన ఆజ్ఞ లేనిది తల వెంటుకలో ఒకటి కూడా రాలేదన్న విషయం కూడా మనకు తెలుసు సమస్తము ఆయన మూలంగానే కలిగిననుంది కదా కొల కొలసీలో రాసిన పత్రికలు చూస్తాము సమస్తము ఆయన ద్వారా కలిగిన వ్యూహాన్ సువార్త మొదటి అధ్యయనం ఏం చేస్తాం సమస్తం ఆయన మూలంగా కలిగింది ఈ లోకంలో ప్రతిదీ జీవి ఆయన మూలంగా కలిగింది అది వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు జీవము ఆయనలో ఉంది ఎందుకంటే నేనే పునరుద్ధానాన్ని జీవాన్ని అన్నడేసి ప్రభు కాబట్టి జీవం ఆయనలో ఉంది కదా సైతాన్ల జీవం లేదు జీవము ప్రభు దగ్గరే ఉంది కాబట్టి ప్రతి జీవి ఆయన నుంచి వచ్చిందే అది వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు మనుషులు కావచ్చు ప్రతి జీవకాణము ఏ జీవకాణం అన్నా కావచ్చు కావచ్చు పశువుల జీవకణాలే కావచ్చు ప్రతిదీ ఆయన మూలంగా కలిగింది మనం ఫస్ట్ పాయింట్ అది అర్థం చేసుకోవాల ఆయన ఆజ్ఞ ప్రకారంగా అవి పనిచేస్తున్నాయని కూడా గ్రహించాల మనం సైతాను వానంత ఏ పని చేయడానికి కూడా మనకు తెలుసు ఎన్నో వాక్యాలు చూసినాం మనం సైతానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వకపోతే వాడు మనుషులని జలడ పట్టలేడు వాడు మటుకు దేవుని సందలో అడుగుతూ ఉంటాడని పరవ్వే మాట్లాడండి పేతురు నీ గురించి సాతనుడు ప్రాధపడుతుండంట నాకు పేతుర్నిచ్చేసే అని దేవుని దగ్గర అయితే ప్రభు పేతుర్తో మాట్లాడుతున్నాడు నేను నీ గురించి ఎంతగానో ప్రార్థన చేసినా నిన్ను సైతానికి అప్పగించద్దని వాళ్ళ నిర్లక్ష్యం చేసింటే బహుశా పేతుర్ని సైతాన్ని పట్టుకుండేవాడు ఎందుకంటే సైతాన్ తెలుసు భవిష్యత్తులో పేతురు ఈ సంగ పునాది ఆయన ద్వారా కట్టబడుతుందని సమ సృష్టిలో ఆ ప్రవచనాలనన్నిటినీ బయటికి తీసుకొచ్చిన వాడే పేతురు మొట్టమొదటి ప్రవచనం అందరి మీదకి పరుషుదాత్మను కొమరిస్తానాడు దేవుడు అంత్యే దిన అందరి మీదకి పరుషుత్మను కొమరిస్తానన్న యోళ ప్రవచనాన్ని ఆరంభించిన వాడే పేతురు అంటే ఆ రోజు ఆరంభమైంది ఆ ప్రవచనం ఈ రోజే క్లోజ్ అయిపోతుంది ఇంకో త్వరలో క్లోజ్ అయిపోతుంది అది మనకు ప్రభు చూపించింది హోలీ స్పిరిట్ అనంటే త్వరలో క్లోజ్ అయిపోతుంది ఇది కడవరి వర్షకాలం అది పేతురు రాసిన కాలంలో తొలకరి వర్షకాలం అంటాం దాన్ని తొలకరి వాన అంటాం దాన్ని అంటే ఫస్ట్ టైం పరశుధాత్మ అభిషేకం అయింది అందరి మీద ఇది కడవరి వర్షకాలం అంటే ఇంకా ముగించే టైం అన్నట్టు దేవుడు తన బిడ్డల్ని ముద్రించుకున్నాక ఇంకా అవసరం ఉండదు అన్నట్టు హోలీ స్పిరిట్ ఇంకా దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తామంటే అన్నట్టు కానీ చాలా మంది క్రైస్తలు ఏమనుకుంటున్నట్టే నేను ఇవి చూడకుండా మాయమైపోతా అనుకున్నారు యాక్చువల్గా అయితే ఇప్పుడు మాయమైపోయింది అలా అంత భయంకరంగా నీ లోకంలో దేశం మీదికి దేశము జనం మీదికి జనం ఎక్కడ చూసినా అక్రమం విస్తరించింది మనుషులు స్వార్థ పరులు ధనాపేక్షతో ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటున్నారు ఎక్కడైనా లోకంలో ఏ స్థలంలో పోయినా ఎక్కడ చూసినా కరప్షన్ కరప్షన్ అంటే కులిపోయింది ఎక్కడ చూసినా కుళ్లిపోయిన వ్యవస్థని మీరు గవర్నమెంట్ సెటప్స్ పోండి కరప్షన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసెస్ పోండి కరప్షన్ అది ఏ వ్యవస్థనైనా కావచ్చు హెల్త్ సిస్టమ్స్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు ఎనీ పబ్లిక్ సర్వీస్ అంత కరప్షన్ అంత కరప్ట్ ఇవన్నీ చూసి దేవుని బిడ్డలు విశ్వాసంలో బలీనలేకపోతున్నారు కాబట్టి విశ్వాస విషయమై నువ్వు కావద్దు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నీ జీవితంలో నువ్వు ఎన్నో అద్భుతాలు చూసినావు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు చూసినావు అయినా కానీ సమస్య వచ్చినప్పుడు అవి మర్చిపోతాం కాబట్టి ఆ విశ్వాసాలుగా ఉంటాం మనం కానీ విశ్వాసాన్ని పుట్టించిన వాడే కదా మరి ఆయన తర్ట్ చూడకుండా మనము ఈ లోకం తర్ట్ ఎందుకు చూస్తాము న్యూస్ పేపర్ నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను న్యూస్ మీడియా అంతా హైజాక్డ్ మీడియా టెలివిజన్స్ టీవీ న్యూస్ పేపర్స్ అన్ని హైజాక్డ్ మనుషులకి ఏది నచ్చుతుందో అదే వాళ్ళు తయారు చేసి ఇస్తారు సత్యాన్ని ఎవ్వరు ప్రకటించాడు వాళ్ళు సత్యం అనుకుంటారు కానీ వాళ్ళకి సత్యం అని తెలియదు అది అబద్ధం బట్ చూసి మనుషులు సొంత తలంపులు ఉపయోగించి అంతా చెడిపోతున్నారు కానీ ప్రభు తప్ప ఎవరు ఈ విషయాలు మనకు బయలుపరచరు ఆయనని నేనే మార్గము సత్యము చేయమన్నారు ఆయన తప్ప ఎవ్వరు నేను కాపాడలేరు ఏ మెడ్లు ఏ మందులు నిన్ను కాపాడలేవు ఈరోజు ఈ విషయం మీకు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే సేవకులు కాబట్టి మీరు ఏం చేయాలా విశ్వాసం విషయమై బలహీనులైన వారిని చేర్చుకున్నాడంటే రక్షింపబడి విశ్వాసంలో సన్నగిలుతున్న ఎందుకంటే శరీరం ఎంత భయంకరమైందంటే దౌర్భాగ్యమైంది అంటాడు పౌలు దానికి ఏమనైనా కానీ నీ ఆత్మ కొట్టుకుంటా ఉంటది అన్నట్టు నీలోకి వెళ్ళి ప్రాణము కొట్టుకుంటా ఉంటది అరే త్వరగా నన్ను నేను వెళ్ళిపోతాను నీ శరణులకి వెళ్ళి అని దానికి ఆశ అన్నట్టు ఎందుకంటే దానికి దానికి ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవాలని ఆశ కానీ నీ గుడారంలో అది చిక్కబడింది అట్లా పెట్టిండు దేవుడు కానీ నువ్వు దాన్ని నీ శరాన్ని నీవు అదుపులోనికి తీసుకోవాలంటే అందుకు నీకు పరిశుదాత్మ అభిషేకం అవసరం అని ఎన్నిసార్లు నేను చూపించిన పరిశుద్ధాత్మాభిషేకం లేకపోతే నీ శరణము నీ ప్రాణము నీ కంట్రోల్కి రానే రాదు వాటి ఇష్టం అంటున్న స్థలంలో అది వరిగెత్తా ఉంటాయి అవి కాబట్టి ఆ రెండింటిని దేవుని యొక్క ఆత్మకును సమర్పించినవనుకో అతను నడిపిస్తూ ఉంటాడు నేను క్లియర్గా చెప్పిన మార్చ్ ట్వంటీ లాస్ట్ ఇయర్ ఇది వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకంటే మనకి ప్రవచనాలు ఎప్పుడో చూపించింది దేవుడు అందరికంటే ముందు మనం చూసిన ఈ వైరస్ గురించి మన గుంపులో ఉన్నారు అందరు ఆ విన్న వాళ్ళు ఉన్నారు వాక్యాలు నాకు ఇప్పటి గ్యాప్ ఉంది అక్టోబర్ టెన్త్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అనుకుంటాను ఆ రికార్డింగ్స్ మీరు ఇంటర్నెట్ లో చూస్తే టూ లో ఆ రికార్డింగ్స్ లో ఉంది ఇది మీరు చూడబోతున్నారు దీ ప్రపంచమంతట మనుషులు కుప్పలు కుప్పలుగా రాలి పడేసి చనిపోతారు నేను మార్చ్ ట్వంటీ సెకండ్ మీరు మూడు పూటల ప్రార్థన చేయకపోతే బిలియన్స్ లాగా చనిపోతారు అనేష్ చాలా మంది ఆపేసారు ప్రార్థనలు నాకు తెలుసు కానీ నేను మటుకు ఆపలే రవి బ్రదర్ ఆపలే చక్రవర్తి చాలా కాలం వచ్చాడు ఇప్పుడు ఆయనకు కూడా చాలా సమస్యలు రావడం వల్ల ఆయన కూడా రాలేకపోతున్నాడు రెగ్యులర్గా తక్కిన బ్రదర్స్ అందరూ జారుకున్నారు అనేసి తప్పు చెప్తలేను వాళ్ళ గురించి వాళ్ళ గురించి తప్పు చెప్తలేను సహించడం అంటే చివరి వరకు సహించాలా అంత వరకు సహించాలా థర్టీ ఇయర్స్ క్రితం నేను ఎట్లున్నా సేవలో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాను సేవలో థర్టీ ఇయర్స్ ఎట్లా ప్రార్థన చేసినా దానికంటే ఇంకెక్కువ చేసిన ప్రార్థన కానీ క్రైస్తవ జీవితం ఏంటంటే స్టార్టింగ్ లో ఎంతగా ప్రార్థన పరులో ఎండింగ్కి వచ్చేటప్పటికి అంత సప్పబడిపోతారు అన్నట్టు ఆయన వచ్చే టైంకి ఎవడు ఆయన పనిలో నిమగ్నమైంటాడో వాడినే మెచ్చుకుంటాడని కదా వాక్యం అది అట్లా లేదు క్రైస్తవ జీవితం ఆయన వచ్చే టైంకి భూమి విశ్వాసం కూడా పోతుంది అండికి మనం ఏం చేయాలంటే మనకు ఒక పని అప్పగించబడింది ఇక్కడ మొదటి వర్షంలో విశ్వాసం విషయమై బలహీనం అన్ని చేర్చుకోవాల నీకు ఎక్కువ నాలెడ్జ్ అవసరం అన్ని సబ్జెక్ట్స్ నాలెడ్జ్ అవసరం నీకు అందుకు చదువుకోవాల మనం నువ్వు చదువుకోకపోతే నువ్వు ఇతరులకి ఉపశమనం కల్పించలేవు కేవలము సువార్త ప్రకటిస్తే కాదు కేవలం దేవుని వాక్యం చెప్పి బలపరిస్తే సరిపోదు వాడికి ప్రకృతి సహజంగా కూడా వాడికి అనారోగ్యం ఉంటే వాడిని ఉపశమనం కల్పించాలా వానికి జ్ఞానం అనుగ్రంచాలా ఎటువంటి ఆహారం తినాలా వాడిని బలపరచాలా మనం ప్రతి దశలో సేవలో ప్రార్థనలో వాడి కొరకు ఎంత దూరం మనం పరిగెత్తాలా యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు కొన్ని కొన్నిసార్లు ఒక్క ఆత్మ కిలోమీటర్లు పోతాను నేను ఒక్కటే ఆత్మకొరకు ఒక పాస్టర్ నాడు మేము ఒక యానివర్సరీ ఫంక్షన్ ఉంది మీరు వస్తారా అంటే ఎంతమంది వస్తారు ఆ ఫంక్షన్కి అని చెప్పి దాని తర్వాత మేము ఎంతో ఒక మంది ఉంటాం బ్రదర్ మా అసిస్టెంట్ తో మీరు మాట్లాడి మీకు పోండి అని చెప్పేసి అసిస్టెంట్ దగ్గర మీరు మాట్లాడతారని చెప్పిండు ఈ పాస్టరు ఇరవై ముప్పై మందికి రాడు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉంటే వస్తాడు దాని తర్వాత ఆయన మినిమం లక్షల రూపాయలు తీసుకుంటాడు చెప్పి అట్లా ఉన్నారు పాస్టర్స్ నేను వాళ్ళ గురించి ఎప్పుడు తప్పులు ఎక్క చెప్పలేను మనం మటుకు ఎంతో సమర్పించుకొని ఈ యాక్టివ్ వైరస్ ఉన్న టైంలో కూడా పోయినాం ఎన్నో ప్రాంతాలు పోయి సువార్త ప్రకటించినాం ఈవెన్ వైరస్ యాక్టివ్ ఉన్నప్పుడు ఒక పెళ్లి కూడా చేసినాం రెండు పెళ్లిలు ఇన్ఫ్యాక్ట్ రెండు పెళ్లి మీరు అనొచ్చు అంటే మీరు అంత పరిశుద్ధులా అంత భక్తి పరుల మిమ్మల్ని ముట్టదు ఆ మనము వాగ్దానాల మీద ఆర్పడ్డ గ్రంథ వాగ్దానం అన్నీ మనవే విఆర్ స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ నువ్వు ప్రామిస్ నిలవడలేకపోయినావేమో బహుశా అందుకు నువ్వు బలహీనమైన విశ్వాసంలో విశ్వాసంలో ఎప్పుడు బలపడతాం తెలుసా కొత్తగా ప్రార్థన చేసి వర్షప్ చేస్తే కాదు వాక్యం వింటేనే అందుకు గ్రూప్లో ఉండాలా పార్టిసిపేట్ చేయాలా ప్రేర్స్ అలా ఎవరి ద్వారా మాట్లాడి బలపరుస్తుంటారో తెలియదు నాకు నా ద్వారా కావచ్చు నీ ద్వారా కావచ్చు ఇంకోర బ్రదర్ కావచ్చు ఇంకోరన్న సిస్టర్ కావచ్చు వాళ్ళ స్వరం విన్నప్పుడు వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు బలం వస్తూ ఎందుకంటే ఎవరు ప్రార్థన పూర్వకం ఉన్నారో నీకెట తెలుసు ఎవరు పరిశుధ ఉన్నారో నువ్వెవరివి తీరుపరివి చెప్పేవాడు వాక్యం ఏంటంటే ఆ వాక్యం నీ హృదయంలోనప్పుడు నీ విశ్వాసము నువ్వు బలహీనంగా ఉంటే విశ్వాసంలో నువ్వు బలపడతావు బలపడ్డప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ పర్సన్ యాకోబో చెప్పలేదా నీ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఎందుకు లేకపోయింది వస్తాయి సమస్యలు వస్తాయి సహించాలా మనం అన్నిటినీ సహించాలా విజయం పొందుతనే ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలవు నాకు వచ్చింది ప్రాబ్లం నేను ప్రార్థనా పూర్వకంగా దాని మీద విజయం పొందినా దేవుని మహిమ పరిస్తే ఇంకొక ఆత్మరాక్షింపబడుతుంది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నేను మార్చ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్ చెప్పిన నేను త్వరలో ఈ సమస్యలు ఎట్లుండబోతున్నాయి ట్వంటీ లో ఇంకా భయంకరమైన రోగాలు వస్తాయని చెప్పిన నేను భయంకరమైన రోగాలు వస్తాయి డిసెంబర్ మనకి రెడ్ లైన్ రెడ్ లెటర్ డిసెంబర్లో మీరు చూస్తారు శ్రమలు భయంకరమైన శ్రమలని దేవుడు మాట్లాడిన ఆ రోజు అందరూ దానికి సాక్షులు అజ్ నగర్ చర్చ్లో కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి దశల మంతా మాట్లాడుతూనే ఉన్నాడు ఎప్పుడు రిలీజ్ అయితే వ్యాక్సిన్స్ డేట్స్తో పాటు చెప్పిన నేను మంత్లతో పాటు చెప్పిన వీక్స్తో పాటు చెప్పిన ఎంతమంది చనిపోతారు ప్రపంచం అండ్ నేను పబ్లిక్లో చెప్పాను ఆ వాక్యాలు ఎక్కువ క్రైస్తవులు చనిపోయినని చెప్పిన నేను ఎక్కువ క్రైస్తలు చనిపోతారని చెప్పిన ఒక సమస్య ఏర్పడింది అది నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు కానీ రేపటి దిన నన్ను బ్లేమ్ చేయొద్దు అన్న విషయం మటుకు నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే నేనైతే అందరూ చెప్పేసిన ఎగ్జాక్ట్ టైమింగ్ తో పాటు చెప్పిన వ్యాక్సిన్స్ గురించి హోల్ వరల్డ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం జరగబోతుంది ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వలన వాటికి సంబంధించిన నేను ఇప్పుడు ఏమి చెప్పాను మీకు కానీ ఒకటే మీకు చెప్పాల్సిందంటే తీసుకోవాలన్నా వద్దాని నన్ను చాలా మంది అడుతున్నారు అందుకు నేను ముఖ్యంగా ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ లో కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అని నేను రెగ్యులర్ గా చెప్పింటా ఈ వ్యాక్సిన్స్ గురించి ఈ వ్యాక్సిన్స్ ఎట్లా తయారవుతాయి ఈ వ్యాక్సిన్స్ వలన ఏమవుతుంది మన శరీరాలకి అవన్నీ నేను చూపించిన దేవుడు స్వతహాగానే మన శరీరంలో రోగ శక్తిని పెట్టిండు ఈరోజు ఎందుకు మనుషులు రోగగ్రస్తులు అవుతున్నారంటే ఆ రోగ శక్తి బహు బలహీనం మనిషి బలహీనుడు ఏదో తింటే ఏదో తాగితే ఏదో మందులు వేసుకుంటే బలం వస్తుంది అనుకుంటున్నారు కానీ బలం ప్రభు వల్ల తప్ప ఇవ్వడం ద్వారా జరగదు నువ్వు ఎంత బలం తిన్నా నీరసం ఎంత మల్టీవిటమిన్ టాబ్లెట్స్ టానిక్ వేసుకున్నా నువ్వు నీరసంగానే ఉంటావు ఎందుకంటే ఆ శక్తిని కనుగరించాల్సిన పైనండి కదా పరసాత్మక వారు కనిపెట్టుకోండి అప్పుడు మీరు శక్తిని వందరు అది వచ్చినప్పుడు పరశురాత్మ మీరు శక్తిని వందన్నాడు మరి మీకు ఇది పరశురాత్మ లేదు కాబట్టి శక్తి లేదు అనిపిస్తుంది అమ్మ అప్పటికి నేను తీర్పు తీర్చలేను వారి మనం పరిశీలించుకోవాలి ఒకరినొకరు వ్యక్తిగతంగా కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన సిస్టర్ కూడా సిస్టర్ చాలా తరచుగా నన్ను బ్రదర్ ఇప్పుడు ఆఫీస్ లో బ్రదర్ వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నా ఇప్పుడు మా ఫ్యామిలీ లెవెల్లో కూడా అదే మంది ప్రెషర్ నాకు ఫ్రీ ఇస్తారు వ్యాక్సిన్స్ ఎందుకంటే విజిటింగ్ ప్రొఫెసర్ కాబట్టి నిమ్స్ హాస్పిటల్లో ఆడేషన్ నేను తీసుకోవాలన్నా కాబట్టి ఒకటే వాక్యం నేను ఇప్పుడు చూపించేసి ఇంకా ముగిస్తాను అదే అధ్యాయము పద్నాలుగవ అధ్యాయం ఐదవ ఐదవ వచనం చూడండి ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిది దినము అని ఎంచుచున్నాడు మరి ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు లేదంటారా చూడండి ఒకడు ఒక దినం కంటే మరి దినం మంచిది అంటున్నాడు అంటే మంచి దినాలు చెడ్డ దినాలు అనేది ఎక్కడుంది రోమా సంఘంలో ఉంది చర్చిలో ఉంది ఇది చర్చిలో కూడా నమ్ముతున్న ఏది మంచి దినం ఏది చెడ్డ దినం అనేది ఈరోజు దీన్ని నమ్ముతున్నా దినాలు నమ్ముతూ నమ్ముతున్నారు కానీ మనం ఎవరిని తీర్పు తీరుస్తలేం కదా ఉదాహరణకి బర్త్డేస్ మంచి దినాలు యానివర్సరీస్ మంచి దినాలు దేవుడు కాపాడిండు బ్రదర్ అని అందరూ వర్షం చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుంటారు కేక్స్ కట్ చేసుకుంటారు బాగా తింటారు త్రాగుతారు కూడా క్రైస్తవులు తప్పేం లేదు కదా తాగడం దానేసి సమర్థించుకుంటారు మనం వాళ్ళని తీర్పు తీసుకున్నాం ఈ వాక్యం ఏమంటుందంటే ఒకడు తన ఒకడు ఒక దినము కంటే మరి దినము మంచిదని మంచి దినమని ఎంచుతున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుతున్నాడు చెప్పండి నువ్వు ఏ గుంపులు మొదటి గుంపులున్నావా సెకండ్ గుంపులున్నావా కానీ ఈ విషయం చూడండి ప్రతి తన మటుకు తానే తన మనసులో రూఢి పరుచుకున్న వలెను నీకు ఏది మంచిదో అది నువ్వు తీర్మనించుకోవాలా వినాలా విషయము ప్రార్థన చేయాలా తీర్మానించుకోవాలా ఎప్పుడు చెప్పండి మళ్ళీ మీరు వ్యాక్సిన్స్ తీసుకుంటారా లేదా ఈరోజు మధ్యాహ్నం నేను నాకు న్యూస్ వచ్చింది యుఎస్ న్యూస్ యుఎస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏమంటే ఇండియాలో తయారైన కోవాక్సిన్ వ్యాక్సిన్ చాలా సేఫ్ అని అది సిక్స్ హండ్రెడ్ ఆఫ్ కోవిడ్ వేరియంట్స్ ని న్యూటిలైజ్ చేస్తుందంట కానీ అది సెవెంటీ ఎఫికసీ కాబట్టి ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి బయట దేశస్తుడు అమెరికన్ దేశస్తుడు ఒక పెద్ద మినిస్టర్ అక్కడ ఫెడరల్ మినిస్టర్ డిక్లేర్ చేసిండు ఈ వ్యాక్సిన్ చాలా మంచిగా పనిచేస్తుందని ఇప్పుడు నేనేం చేయాలా ఈ ఈ ఇన్ఫర్మేషన్ విని పరిగెత్తి తీసుకోవాలన్నా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చంద్రశేఖర్ బ్రదర్ చెప్పిండు కాబట్టి నేను తీసుకోలేదని ఒకరోజు అనడానికి వీల్లేదు చంద్రశేఖర్ బ్రదర్ చెప్పలేదు కాబట్టి నేను తీసుకోలేదని కూడా అనడానికి వీల్లేదు నాకు కూడా చాలా ప్రెషర్స్ ఉన్నాయి నేను చెప్పినా కూడా లాస్ట్ ఇయర్ బలవంతం చేసి మీకు వ్యాక్సిన్స్ ఇస్తారు త్వరలో చూడబోతున్నారు మీరని స్టార్ట్ అయిపోయింది ఒక సిస్టర్ చెప్తుంది మన గ్రూప్లో అన్నా బలవంతంగా మాకు ఇచ్చారన్న అని ఎందుకంటే ఆమె మున్సిపాలిటీలో పనిచేస్తుంది అమ్మాయి సిస్టర్ ఎట్లన్నా తీసుకోక తప్పదు అని బలవంతం చేసి ఇచ్చారంట ఆర్టీసీలో కూడా అంతే బలవంతం చేసి ఇస్తున్నారు అది నేను పోయిన వారు పోయిన సంవత్సరం చూపించిన త్వరలో మీరు చూస్తారు జబర్దస్తి ఇస్తారు వ్యాక్సిన్స్ అని ఇప్పుడైతే ఇట్లా జబర్దస్తి చేస్తే భయపడుతున్నారు చాలామంది చనిపోయినారు చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చినాయి కార్డియాక్ అరెస్ట్లు అయినాయి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇన్స్టెంట్ డెత్ వచ్చినాయి ఇట్లా అన్ని కేసులు విన్నాం అవి చాలా చిన్నయే కదా స్వల్పమే కదా అని కొట్టేస్తున్నారు వాళ్ళు సెకండ్ డోస్కి నేను మొన్న కాయన అడిగినాను నాతో పాటు సెకండ్ డోస్ తీసుకుంటే మీకు ఎట్లా అనిపించిందంటే బహు భయంకరమైన హెడేక్ వచ్చిందన్న కాబట్టి నేను వాక్యాన్ని ముగించేస్తున్నాను మీరే నిశ్చయించుకోండి మీ ఇన్ఫర్మేషన్ మీరే తోడుకోండి ఇక్కడ మటుకు నేను చూపిస్తుంది వాక్యం ప్రతి వాడు తన మటుకు తానే తన మనసులో రూఢి పరుచుకోని వాళ్ళని ప్రతిదీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించమన్నాడు కాబట్టి మీరు తీర్మానించుకున్న వల్ల మీరు జబర్దస్తి బలవంతం చేసి తీసుకోవాల్సి వస్తే మటుకు కృతజ్ఞతలు చెల్లించుకొని తీసుకోండి కానీ నేను చెప్తుంది కాదు అది మటుకు మీరు తీర్మానించుకోవాలి కాబట్టి అటువంటి కృపాన్ని దేవుడు మీకు అనుకరించాలా మీరే రులీ పరచుకోండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు అని మటుకుని నేను చెప్పగలను అటువంటి విశ్వాసంలో మనల్ని నడిపించాలని ప్రార్థిస్తాం పరశుధర భవి తండ్రి మీకు వన్నానైనా ఇంతవరకు మీరు మాకు తోడైనందుకు మీకు ఎంతో ఉన్నది మధ్యాహ్న కాలంలో మనోజ్ గారిని ముట్టండి స్వస్థపరచండి అయితే బ్లడ్ ప్రెషర్ని నార్మల్ దయచేయండి తండ్రి అయితే తను ప్రతి హెల్త్ ప్రాబ్లం చూడాలి దయచేసి మీరే మహిమంది మీకు శాశకాలు పెట్టుకోండి మరి మీ సిస్టర్స్ అందరినీ ఆశ్రయించండి ఓ ప్రభు మీ అందరుడిగా పరుచుకోవాలా ప్రభు తీర్మానించుకోవాలా అది స్వేచ్ఛ మీరు మాకు కాబట్టి ప్రభు మీకు మీకే సమస్త ఘనత మహిమ మేము అవరికించుకొని ముందుకు పోవాలా అటువంటి అందరికీ అనుగ్రహించమని విధానం ప్రార్థిస్తున్నాం తల్లి ఆ మేన్ హలో రఘు బ్రదర్ మనం చేద్దాం అన్న ప్రార్థన చేయండి సరే బ్రదర్ మహాపరిషుదుడా మహోన్నతుడా సర్వోన్నతుడ జీవం కలిగిన దేవా జీవ అధిపతి అయిన ఏసయ నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన తండ్రి ఈ గడిచిన కాలం కాచే కాపాడవ ప్రభా నా తండ్రి అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా నువ్వు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నాయన నీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు ప్రభ సమస్త మహిమా ఘనతా ప్రభాములు ఏసయ్యా నీకే యుగములు కలుగునగాక హలెలుయ్యా నా తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ మీకు కృతజ్ఞతలు ప్రభానయన పాటల ద్వారా మీరు మహిమలందరు వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీ స్వరం వినే ధన్యత మాకు నీకు వందనాలు వేసయ్యా నీకు స్థుతులు స్తోత్రముల ప్రభా నైనా నా తండ్రి ఏదైతే విన్న వాక్యం ప్రభావం అయినా తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభాన అయినా ఆ వాక్యం ప్రకారం ముందుకు సాగిపోవాలా ప్రభాన అయినా తండ్రి ఆయన విశ్వాసంలో మేము ముందుకు సాగాల నిరీక్షణ కలిగి ఉండాలా ప్రభాన అయినా తండ్రి నా ప్రభా తండ్రి ఇదిగో ప్రభావ మనోజ్ బ్రదర్ని మీరు ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఆ బ్లడ్ ప్రెషర్ని మీరు నార్మల్ చేయండి ప్రభావ అలాగే లంగ్ ఇన్ఫెన్షన్ కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి నాయన అలాగే ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లంని కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభాన అయినా తండ్రి ఏదైతే ఆ రెండు ఇంజక్షన్లు ఉన్నాయో ప్రభానం అయినా త్వరగా రావాలా ప్రభా ఆ ఇంజక్షన్లు తొరకాలా ప్రభా త్వరగా ఆయనకి వేయాలా ప్రభ ఆయన మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి త్వరగా డిశ్చార్జ్ చేయటట్టు చేయండి ప్రభా అలాగే ప్రభా రేణుకా సిస్టర్ కూడా మీరే ధైర్యం ఇవ్వండి ప్రభాన ఆయన మీరే బలపరచండి ప్రభానైనా తండ్రి ఆమె చుట్టూ కూడా మీకు కంచివేయండి ప్రభ ఏ వైరస్లో ఆమెను ముట్టకుండా ప్రభ ఆమెకు తోడుండండి ప్రభా మీరే ఆదరణ మీరే కనికరం చూపించండి ప్రభా కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభ ఎవరైతే ప్రభాన ఆయన ఈ కోవిడ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభానైనా తండ్రి వాళ్ళందరినీ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా పరమ వైద్యుడు మీరు మీరు ప్రభానైనా తండ్రి స్వస్థ పరిచయ దేవుడు మీరే ప్రభానైనా మీరు వాళ్ళందరి పట్ల ప్రభా కణికరం చూపించండి ప్రభానైనా వాళ్ళందరూ త్వరగా అయినా రికవరీ అవ్వాలా ప్రభ ఇంకా ప్రభానైనా ఎవరు ఈ వైరస్ బారిన పడకుండా ప్రభా అందరినీ మీరు ఆర్చి కాపడండి ప్రభా మీరు మాట్లాడారు ప్రభా ఆయన ఎవరైతే మీ సీలింగ్ లో ఉంటారో వాళ్ళని ఈ వైరస్ ముట్టదన్న ప్రభానైనా తండ్రి ఒకవేళ ప్రభానైనా నాయన నీకు వ్యతిరేకంగా మేము ఏదైనా తప్పు చేస్తే పాపం చేస్తుంటే మమ్మల్ని మన్నించి క్షమించి ప్రభా తండ్రి నా ప్రభా మీరే మాకు ఆదరణ ప్రభ మా కొండా కోట మాకు ఆశ్రయ దుర్గమ్మ మీరే 1-9-0. మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభాన అయినా తండ్రి ఇదిగో ప్రభా వ్యాక్సినేషన్ ఎవరు వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోబోతున్నారో ప్రభా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రభా వాళ్ళందరినీ ప్రభా మీరే కాచి కాపడండి ప్రభాన అయినా తండ్రి ఇలాంటి శ్రమల దినాల్లో ప్రభా మేము కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలా ప్రభా నాయనా ప్రభా నైనా నన్ను బలపరచు అనేందుకు మీరు సమస్తం చేయగలనన్నారు ప్రభా తండ్రి కాబట్టి నా ప్రభా మేము బలపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలా ప్రభా నాయన ఎలాంటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రభానైనా మేము ముందుగా వెళ్ళిపోవాలా నీ యొక్క వాగ్దానాన్ని మేము పట్టుకొని వాగ్దానం ప్రకారంగా మేము ముందుకు సాగిపోవాలా మీరు వాగ్దానం చేస్తే వాగ్దాన భూమిలో నెరవేర్చే దేవుడు మీరున్నారు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా మేము పొంగిపోకుండా ధైర్యంగా ఉండాలా ప్రభా తండ్రి అయినా మీరు అక్కడ అతి సమీపంగా ఉంది ప్రభాన్ అయినా తండ్రి మేము ప్రభాన్ అయినా తండ్రి నా ప్రభ మీరు అక్కడికి మేము సిద్ధపాటుగా ఉండి ప్రభ అనేకుల్ని సిద్ధపాటుగా మేము తయారు చేయాలా ప్రభా తండ్రి నా ప్రభ అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా ఈ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభ వాళ్ళందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభ మీ కృపలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ మీరే శాంతి సమాధానం దయచేయండి ప్రభ వాళ్ళ ప్రతి అవసతులు తీర్చండి ప్రభ ప్రతి కుటుంబం ఈ వైరస్ బాని పడకుండా ప్రభ మీరే కాచి కాపాడండి ప్రభాయన తండ్రి మీ యొక్క రెక్కల కిందనే మాకు ప్రభా నాయన రక్షణ ఉంది ప్రభా నీలోనే మాకు రక్షణ ఉంది ప్రభ నా తండ్రి కాబట్టి మమ్మల్ని అందరినీ ప్రభా మీ కృపలో దాచుకోండి ప్రభ ఎవరైతే ఈ యొక్క వాక్యం వినబ పోతున్నారా ప్రభా వాళ్ళ జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభా నా ఆయన నా ప్రభా తండ్రి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలా ప్రభా నీ నిరీక్షణ కలిగి ఉండాలా ప్రభా నా తండ్రి గొప్పదేవ ప్రభా నాయన అలాగే అలాగే మెర్సీ సిస్టర్ వాళ్ళ ఫాదర్స్ ప్రభా నాయన ఆయనని కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభ వాళ్ళ అమ్మగారిని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ కుటుంబంలో ప్రభా మీరే శాంతి సమాధానం దయచేయండి అలాగే ప్రభ ఎవరైతే వెంకన్న బాబు పాప ఎవరైతే హిందూ అని అన్నారో ప్రభా ఆ పాపను కూడా మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా నాయన మీరే ప్రభ మాకు స్వస్థపరిచే మీరే ప్రభ కాబట్టి ప్రభ మీరే సంపూర్ణంగా స్వస్థపరిచి నా ప్రభ ఇంత కాలం ప్రభ ఈ గడిచిన కాలం అంతా కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు నాలుగు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన ఏ స్క్రీస్తున్నామం పేర అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ కనికరం గల దేవ రాజుల రాజు ప్రభా ప్రభులకు ప్రభుడవ ప్రభ దేవాది దేవుడవ ప్రభ యేసర్వశక్తి సంపన్నుడా మీకు ఎంతో లెక్కలేనన్ని వందనల్ ప్రభ ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడవ ప్రభ సర్వాధికారిసు ప్రభ మహిమ గల దేవ మీకు వందనల్ ప్రభ యేసు క్రీస్తునామం బట్టి మీరు మాతో వాక్యం చేత మాట్లాడినందుకు మీకు వందనల్ ప్రభా దేవా పరిశుద్ధుడా మీ యొక్క వాక్యం హృదయాల్లో నీరు కొట్టి ఫలింపు దయచేయండి ప్రభా దేవ మీ యొక్క పనులకు జ్ఞానం చేత దేవా మరి ప్రభా మేము వ్యాక్సిన్ ని ప్రభా ధృకరించేలాగా మీరు సహాయం దయచేయండి దాని నుంచి తప్పించుకునేలాగా మీ యొక్క శక్తి బలం దయచేయండి ప్రభా మైమున్నత దేవ మీ యొక్క రక్తంలోని స్వస్థత ప్రభా మీ యొక్క శరీరం మీ రక్తం తాగినప్పుడే ప్రభావ మాకు స్వస్థత తల్లి నుండి వరకు మాకు స్వస్థత ప్రభా ఏస మీకు వందనాలు ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా మీరే స్వస్థపరచండి మీరే ప్రభా ప్రతి ఒక్క వైరస్ నుంచి ప్రభా మమ్మలను కాచి కాపాడండి ప్రభా మా విశ్వాసం మీ పైన రాజా దేవా మీకు వందనాలు వేసు ప్రభా మీకే ప్రభా స్తోత్రాలు దేవా పరిశుద్ధడం మళ్ళీ ప్రభా ఈ వైరస్ బారిన పడినారో దేవా వాళ్ళందరి పట్ల మేము ప్రార్ధన చేసినాం దేవా వారి పట్ల మీ కృప చూపించండి ప్రభా మీ కంటికరణ జీవించండి ప్రభా దేవాళ్ళు విడుదల పొందాలని ఆయన మీరు అతి త్వరలో ఉంది ప్రభ వాళ్ళందరికీ కూడా మీ యొక్క లక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభ పరిశుద్ధుడు ప్రభా కృపా మేడో ప్రభ కృప చూయించండి ప్రభ కన్నికరం చూపించండి ప్రభా విడుదల కలిగ ప్రభా ఈసయా పరిశుద్ధుడా మీకు వందనాలు ఇస్తే ప్రభా లోకమంతా ప్రభా తలా కుతల ఉంది ప్రభా కానీ మీ దగ్గరనే శాంతి సమాధానం ప్రభా అది ప్రతి ఒక్క బిడ్డ ప్రభా గ్రహించాలా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా దేవల్ జ్ఞానం చేత ఇస్తే ప్రభా అది గ్రహించాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి మా కొండ కోట మా దాగు మీరే ప్రభా ఇంకెక్కడికి వెళ్ళినా రజా మేము రక్షింపబడలేం ప్రభా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని దేవా వాళ్ళ మనసు మీ పైన కేంద్రీకరించుకోవాలా మీ ఆత్మ నడిపింపు చేత ప్రభావ ప్రతి ఒక్కరు నడిపింపబడాలా ప్రభా విశ్వాసంలో తొలగిపోవడానికి వీల్లేదు ప్రభా మీ అందు ప్రభా ఇంకా ఆత్మీయంగా బలపడి ప్రభా అనేక ఆత్మలని ప్రభా నడిపించాలా ప్రభా అలాంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయండి ప్రభా ప్రార్థన వీరులను తయారు చేయండి ప్రభా ఉదయవా ప్రార్థన వీరులు లేవాలా ప్రభా సేవకులను మీరు లేవనెత్తండి ప్రభా మీ సేవ మహిమార్థమేసే ప్రభా వెనకడుగు వేయడానికి వీల్లేదు ప్రభా ప్రాణాలను సహితం ప్రభా అర్పించే దేవ అలాంటి వారిని మీరు లేపండి ప్రభా ఏస మీరే కృప చూపించండి కనికరం చూపించండి ప్రభా కంఫర్టబుల్ లైఫ్ నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా సెలబ్రేషన్ లైఫ్ నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా వాళ్ళు చేస్తుంది వృధా వెరితనమే ఈ లోకంలో ఉన్నంత మట్టికే ప్రభా అది ప్రభా కానీ శాశ్వతం అని వాళ్ళు అనుకుంటున్నారు ప్రభా అది వెరితనం వాళ్ళు తెలుసుకొని విడిచిపెట్టి దేవ మీ నామాని స్మరించాలా మీనామాని మహిమపరచాల మీనామంని ఘనపరచాల ప్రభా పాప జీవితం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రభా మీరులో ఆత్మీయంగా బలపడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రాబా వేస్తున్నామాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలయ్య స్థూత్రం ప్రాభా పరిశీదుల గొప్ప దేవ సర్వశక్తి మంతడానికి వందాం ప్రభావ అబ్రహం ఇస్సాకు యాకోప్ల గొప్ప దేవ కృపాసత్య సంపూడా నీకు వందాల తండ్రి అబ్రహం ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానని ప్రభావ మీకు మరణపుస్థాపన పునరుద్ధ ద్వారా మా అందరి జీతాలు ఆ వాగ్దానికి మమ్మల్ని చేసినారు ప్రభా నీకు వందాలు తండ్రి నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నాం ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరు యుగ యుగములు నీకే కలుగునిగాక హలలుయ నా దేవ నా ప్రభ ఈ యొక్క మధ్య కర్ణ మీరు మాతో మాట్లాడన్నారు ప్రభావ నా దేవ నా ప్రభావ నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడమైనా విశ్వాసం మందు బలహీన అలాంటి బిడ్డల ప్రభా ఏ రీతిగా ప్రభ మేము వాళ్ళని ఆదరించాలా ఏ రీతిగా ప్రవ్వ వాళ్ళకి మేము ఓ ప్రభా మేము చెప్పాలో ప్రభావ మాకు ఆ జ్ఞానం అనుగరించండి మేము అనేకమైన విషయాలు మేము తెలుసుకోవాలా ప్రభావ వాళ్ళని ఎట్లా ఆదరించాలో ప్రభావ మాకు ఆ జ్ఞానం అనుగరించండి భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ నా దేవనా ప్రభావ ఎంతో మంది ప్రభా అన్నతండి ఏ రీతి ఉంటుండగా ప్రభావ మేము ఏ రీతి ఓర్దాచాలా ప్రభావ మాకు జ్ఞానం అనుగరించండి మీకు పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించండి పరిశుధాత్మ అభిషేకం లేకుంటే మాకు శక్తి ఉండదు ప్రభావ ప్రతి దినం ప్రభావ మీ ఆత్మచేత నింపబడాలా ప్రభావ పరిశుధాత్మ కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రభావ ఆయన ఉపాసండి ప్రార్థించాలా ప్రభావ నా దేవహిస్త ప్రభావ తన్ని నీకు వందాను ప్రభ లేకుంటే ప్రభావ నా తన్ని మేము ఈ రీతిగా మేము జీవించలేం ప్రభావ మీ ఆత్మ లేకుంటే మీ బిడ్డలుగా మేము ఉండలేం ప్రభావ ఎందుకంటే నేను మేము సంతోష పెట్టలేం ప్రభావ కాబట్టి మీకు పశుధాత్మను మాకు అనుగ్రహించారు ప్రభావ మీ ఆత్మ మాలో ఉంటే ప్రభావ మా శరీరము మా ప్రాణము కంట్రోల్ ఉంటది ప్రభావ నా దాన్ని మీకు కంట్రోల్ తీసుకోవాలి ఎందుకంటే అది అనేక విధాలుగా పరిగెత్తుతుంది ప్రభావ భయంతోనే పరిగెత్తుంది ఓ ప్రభావ అది మా కంట్రోల్ తీసుకోవాలి మీ ఆత్మకు మేము చోటు ఇవ్వాలా మీ ఆత్మకు మేము సంపూర్ణంగా సమర్పించుకోవాలా ప్రభావ నా దేవ నా ప్రభావానికి వంద ఎస్ అయ్యా మీ వాకింగ్ చేత మిమ్మల్ని బలపరిచినారు ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా జరగబోయే వాటి అనేటి మీరు మాకు ముందుగానే చెప్తున్నారు ప్రభావ కొన్ని సమస్యల క్రితం అయినా ఎస్ అయ్యా ఆ టైంకి ఇప్పుడు మేము సిద్ధపడి ఉంటుండగా ప్రభావ ఇప్పుడు మేము ఏం చేయాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా అవి నెరవేరుతున్నాయి ప్రభావ ఇలా ఎట్లా ప్రార్థన చేయాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ అది మేము ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రభావ అనేకులు మర్చిపోతున్నారు ప్రభావ కనికరిం చూపించండి నా దేవా వ్యాక్సిన్ తోటి పరిస్థితి వస్తే ప్రభావ వాటితో మేము మాట్లాడాలా మేము ప్రార్థన చేసి అది న్యూట్రలైజ్ కావాలా ఏసుక్రీస్తున్నావాల ప్రభావ ఓ ప్రభా ఆగ్వినిస్తూ మేము మాట్లాడాలా ఆ వ్యాక్సిన్ అది రిజెక్ట్ చేయాలా ఏసు ఆ రీతిగా మేము ప్రార్థన చేయాల ప్రభావ ఎందుకంటే ఆ రీతి మేము ప్రార్థన చేసినాం ఎన్నో అద్భుతాలు మీరు చేసినారు మా అందరి జీవితాల్లో ఒక్కొక్కరు కాదు ప్రభావ అందరి జీవితాలు మీరు చేసినారు అది జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావ ఆ దేవన ప్రభావ వాళ్ళు విశ్వాసాన్ని బలపరచండి ప్రభావ దేని ఇష్యంలో భయపడడానికి వీలేదు ప్రభావ ఎందుకంటే ఇది మీ ఆజ్ఞాపూర్వకంగానే జరుగుతుంది అంత సృష్టి అంత ఇది అంత మీ అస్తం ఉంది కానీ ప్రభావ మీ చిత్తాన్ని మేము ఆపడానికి మేము ఎవరం ప్రభావ అది జరగాల్సిందే ప్రభావ కానీ ఆ టైంలో మేము ఏ రీతిగా కాపాడబడాలనేది మీరు మాతో మాట్టినారు ప్రభావ ఇంత గొప్ప దేవుడు ప్రభావానికి వందాలైనా మీరు మాకు వాగ్దానం చేసినారు ఆ వాగ్దానం మేము పట్టుకున్నాం ప్రభావ విశ్వాసంతోనే పట్టుకున్నాం నైనా మా విశ్వాసాన్ని ఇంకా ప్రభావ వృద్ధి చేయండి బలపరచండి స్థిరపరచండి ప్రభావ మీ ప్రేమల సంపూర్ణంగా ప్రభావ మేము నిమగ్నం కావాలి ప్రభ ఆ కలువరిశిలో మీ చూపిన ప్రేమ అది ఎంతో గొప్పది ప్రభావ ఎంతో మాకు విశ్వాసం మా హృదయంలో పుట్టించింది మీరు ప్రభావ మాకు లేదు విశ్వాసం కానీ మీ వాక్యం ద్వారా ప్రభావం మాకు విశ్వాసం బలపడింది ఇంటి వల్ల విశ్వాసం కలిగింది ప్రభావ మీ వాక్య వింటేనే మాకు విశ్వాసం ఎక్కడ ముసలమ్మ ముచ్చట్లుంటే మాకు విశ్వాసం రాదు ప్రాభ ఈ లోకమైన విధానాలు వార్తలు మాకు విశ్వాసం రాదు కేవలం మీ వాక్యం ఉంటేనే మాకు విశ్వాసం ప్రభా నైనా నీకు వందాలి ప్రభా ఆ విశ్వాసాన్ని ప్రభా మీకు ఆ బలమైన విశ్వాసే మా హృదయంలో పుట్టించినారు ప్రభా నీకు వందాలి తండ్రి గొప్ప దేవా మీ వాక్యం చేత ఇంకా దినదినం ప్రభావ మాకు ఎంతగానో ఆసక్తి కలిగింది ప్రభావ ఇంకా ఎన్నో విషయాలు మేము ఇంకా మీ వాక్యంలో బలపడాలా రాబోయే దినాలు ఏ రీతిగా మేము ముందుకు పోవాలనే విషయాలు మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభావ నైనా అనేక బిడ్డలను కూడా మీరు నడిపించండి ప్రభావ తిరిగి బిడ్డలు నడిపించండి ప్రభావ మీరు బలపరచండి గొప్ప దేవనతండి ఈ శ్రమంలో ప్రభు ఎవరు కూడా కదిలింపబడకుండా మేము ఏ స్థితిలో మేము పిల్లబడిన అదే స్థితిలో చివరి వరకు ప్రభావ మీరు తిరిగి వచ్చేంత వరకు మీ రక్షణ ప్రాణాలకు మేము ఉండాలా మీ వాగ్దానాన్ని పట్టుకో మేము జీవించాలా ప్రభావ ఆ జీవ కిరాటాన్ని మేము పోగొట్టుకోకుండా మీరు చిన్న రక్షణని చివరి వరకు ప్రభావ మీ కొరకు మేము జీవించే బిడలుగా మా తయారు చేయం ప్రభ నా దేవా నా ప్రతి క్షణం మేము ప్రార్థనలు మేము ఎక్కువ ప్రార్థనలు ఉండాలా వైరస్ బాధ్యతలందరినీ మీరు స్వస్థ నా దేవా మా ప్రియుల ప్రభావ మనోజ్ మీరు తాకండి ప్రభావ మీరు సంపమైన స్వస్థత మీరు అనుగరించండి ప్రభావ ఆ లంగ్స్ దగ్గుని ఏసుక్రీస్త గద్దిస్తాను ఇప్పుడు విడిచిపెట్టుకోమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నామూనా నార్మల్ పొజిషన్ తీసుకోండి హై బీపీ నార్మల్ తీసుకోండి బీపీ ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నాను నార్మల్ పొజిషన్కి రావాలా ఏసు క్రీస్తులను నీకు ఆజ్ఞాపిస్తున్నావు బ్లెటిఫై చేసిన నార్మల్ పొజిషన్కి రావాలా పతిను అవయవాల రక్తనాలన్నీ నార్మల్ పొజిషన్కి రావాలా బీపీ షుగర్ నార్మల్ క రావాలా ఏసు క్రీస్తు వంటికి ఆజ్ఞాపిస్తున్నా బాడీ ఉన్న పత్తి అవయానికి సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నా నేను ఏసుక్రీస్తు పరిశోధనలో ప్రభావ కల్పించండి త్వరగా డిశ్చార్జ్ కావాలా ప్రభావ మేమందరం కలిసి నేను శుతించాలని నేను మయం నా దేవ నా ప్రభా నీకే వన్నాలు ఇస్తాయి విశ్వాసాలు మేము పట్టుకొని జీవించాలా ప్రభా దావిత భక్తులు ప్రార్థన చేస్తున్న ప్రభావ నేను సావని కానీ సచివున్నై దేవుని కార్యాలు వివరిస్తాను ప్రభా అలాంటి ధైర్యం కలిగి ప్రభు ఉండాలా ఈ లోకమంతా భయంతో పరిగెడుతుంది ప్రభావ వాళ్ళ గురించి మేము తీర్పు తీసేలేం ప్రభావ కానీ ప్రభావ మేమే రీతిగా ఉండాలనే విషయం మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దినదినం మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభావ మా విశ్వాసం ఇంకా బలపడుతుంది ప్రభావ మేము బలమైన విశ్వాసాన్ని ఉండాలా ప్రభా నా తండే ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయని మమ్మల్ని బలపచ్చని ప్రభావ మెర్సెస్ చేశారు ఫ్యామిలీ కూడా మీరు వాళ్ళ డాడీ మమ్మీని తాకని ఆ కుటుంబీకులందరూ మీరు తాకని స్వస్థపచ్చని ప్రభావ నా దీవన వెంకన్న బాబు చిన్న పాప మీ తాకని ప్రభావ సంపవిన స్వస్థత అనుగరించండి ఆ కుటుంబాలకు మీ ప్రొటెక్షన్ మీ కాబట్లు అనుగ్రించండి ప్రభావ ప్రార్థన చేయడం దయచేసి ప్రభావ మీ సాక్షులు పెట్టుకోండి కేబీపీ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను వాళ్ళందరూ మీరు దీవించి ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి మీకు ముద్రలో ప్రతి ముద్రించుకోండి ప్రభావ నైనా ఇస్తే ప్రభు ఎండింగ్ టైంలో ఉంటుండగా ప్రభా ఓ ప్రభావ ఇమోచిన దాని వరకు మీ ఆత్మ చేత ముద్రించుకుంటున్నారు ఆ వాగ్దాన్ని మనం చేసిన ప్రభావ ముద్రించుకున్నారు ప్రభావ ఇంకా ఎవరైతే ముద్దలో రాలేదు వాళ్ళందరూ కూడా ప్రభావ తిరిగి ముద్దలోకి రావాలా ముద్రించబడాలా ప్రభావ నైనా దేని అనుమానించకుండా భయపడకుండా నమ్మ మరణ వరకు నమ్మకంగా ఉండమని అన్నారు ప్రభా కాబట్టి ప్రభా మా కాలం ముగించేంత వరకు ప్రభావ ఎస్సు ప్రభా మీ చిత్తం సంపూర్ణంగా మేము నెరవేర్చాలా ప్రభావ ఎన్ని సమస్య వచ్చినా బాధలు వచ్చినా కానీ ప్రభా వాటి మీరు విడిచిపెట్టుకున్న పద్ధతి మీరు సహించాలి మీరు సహించినారు మీరు భరించినారు ప్రభా పౌలు చెప్తున్నారు ప్రభా హెరాచిన పత్రిక పైన లో ఓ ప్రభా ఆయనని మీరు జ్ఞాపకం చేసుకోమన్నారు ప్రభావ మీరు రక్తం కారణంతో అంతగా మీ శ్రమలు పొందలే అంతగా మీ శ్రమలు పొందలేదన్నారు కానీ ఆయనను జ్ఞాపకం చేసుకోమని ప్రవ్వా శ్రమలలో తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాను మీరు అక్కడ వాకిందరు మాట్లాడినా ప్రభావ ఎస్ఐయా నీకు వందాలు చెల్లి శ్రమ్ ప్రవ్వ ఇప్పుడు మాకు మార్గాలు చూపించిన ఎన్నో కానీ మనుషులు ఆ విధానాలు మర్చిపోయినారు ప్రవ్వ విని మర్చిపోయినారు మేము మనీ మర్చిపోకుండా ప్రభావాటి మీ ఆ విధానాలు మేము పాటించాలా విజయం పొందాలా నిన్ను మహిమపరచాలా అనేకులను ప్రవ్వ మీ చెంతుకుని నడిపించాలా అలాంటి విశ్వాసం అలాంటి బలమైన అభిషేకాలు మాకు అందరికీ దినదినం నడిపించండి ప్రభావ నా తండ్రి మా ప్రియులందరూ మీరు బలపరచండి మీకు కంచేసి మీరు కాపాడండి నా దీవన ప్రభావ రాణ దినాల్లో ప్రభావ మేము ఏ రీతిగా మేము ఏ రీతిగా ప్రభావ మేము ముందుకెళ్ళాలో ప్రభావ ప్రార్థన పూర్వకం మేము కనిపెట్టుకోవాలి సన్నిధిలో ప్రభావ మీ పాదాల దగ్గర కూర్చో మేము మరేలాగా ఏం జరగబోతుందో ప్రభావ ఇవన్నీ మేము చూడాలా ప్రభావ రాబోయే తరం రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో మేము చూడాలా మీరు మాకు బయలుపరుస్తారు ప్రభా ఎందుకంటే మీ దాసుల ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించింది బయలుపరుచుకున్న ప్రభాని యోహోవ ఏది చెయ్యన్నారు ప్రభా మాకు తెలియకుని లోకంలో ఏది జరగదు కాబట్టి జరగబోద మాకు ముందుకు చూపించారు కనుక మాకు ఎంతగానో విశ్వాసం ఉంది ఇంకా రాబోయే దినాలు ఇంకా ఏం జరగబోతుందో ప్రభావ మేము చూడాలా అనేక క్రైస్తవులు విడుదల ప్రభావ మేము బలపరచాలా ప్రభా గొప్ప జనందరినీ ప్రభ మేము ఆదరించాలా ఓ ప్రభావ మీ ఆదరణలోకి ప్రభా మీ సమాధానంలోకి మీ వైపు వాళ్ళు నడిపించాలా ఆ వాళ్ళంత విడుదల పొందాలా ప్రభావ నమ్ముకుంది కరెక్ట్ అని ప్రభావ ఇంకా గుడితలు ఉన్నారు ఆ గుడిత నుంచి వాళ్ళు విడుదల పొందాలా వాళ్ళ ఆత్మనేతలిపబడాలా సత్యాన్ని స్వీకరించాలి మయమపరచాలా అలాంటి సేవా జీవితాలు మమ్మల్ని అందరూ నడిపించి ఈ దీని మీరే మాకు సహాయకులు నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకుని ప్రభావ ఓ ప్రభ నత్త నీకు వంద ఈ రోజు వాక్య ధర్మంతో మాట్లాడిన ప్రభావ ఆ దాని విషయంలో ప్రభావ యాక్షన్ విషయంలో మేము మాట్లాడినా ప్రభావ గొప్ప దేవాన్ని మేము ఏ రీతిగా పోవాలని ముందుగా మాకు చెప్పినారు మళ్ళీ మరోసారి మరి జ్ఞాపకం చేస్తున్నారు నీకు వందాలి ప్రభావ కాబట్టి ప్రభా మేము విశ్వాసంతోనే ప్రభావ మేము ముందుకు పోవాలా ప్రభావ మీరు సహాయపడండి నా దేవాణ్ణ దేని విషయంలో మేము అనుమానించి భయపడం తీసుకు ఏందని భయం లేదు ప్రభావ మాకు ఎందుకంటే ఆ భయం నుంచి మాకులు కల్పించినారు మీరే ఆ శిలువు మరణం ద్వారా కాబట్టి మేము ప్రతి క్షణం మీ జీవించే బిడ్డలుగా తయారు ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ శాసన పెట్టుకుని మీరు ఆకులు సిద్ధపరుచుకోమని త్వరలో నాయన ఏసు క్రీస్తు పరిశుద్ధం నామ ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ అందరూ అయిపోయారు కదా ప్రేర్స్ ఇంకెవరు ఉన్నారు మనోజ్ బ్రదర్ ఉన్నారు ఇంకో మెర్సీ సిస్టర్ ఉన్నారు మనోజ్ రద్దు లైబ్రయర్ సరేస్తారా సరే క్లోజ్ చేసేయండి ఇచ్చాడు అన్న మన ప్రభు ఏ క్రీస్తు యొక్క కృపా సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండిగాకరి ఫిష్ లేదు అవునా ఇన్ఫర్మేషన్ అడగాను అన్న నా వాక్యంది ఫ్రీ ఉన్నారు అన్న హలో అన్న శ్రవణ్ వెళ్ళిపోయినా కదా నేను ఒక ఇన్ఫర్మేషన్ అడిగానన్నా చెప్పా అదే మతట్ ట్వంటీ ఫోర్త్ చాప్టర్ ఉంది కదన్నా అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు అవే డేస్ ఉన్నాయేమో అని ఎందుకు అంటే పొలంలో ఉండడు పొలంలోనే ఉండాలి ఆ ఇంటికి రావద్దు పనిచేసి అనే వాక్యం ఉంటది కదన్నా ఇప్పుడు ఎవరం వాళ్ళం అక్కనే ఉంటున్నాం కదా ఇంకొకటి మళ్ళా ఆ దినాలలో చలికాలం ఉండొద్దు అంటే ఇప్పుడు ఈ వైరస్ ఎక్కువ దానికే స్ప్రెడ్ అవుతుంది అనేసి అని కదన్నా వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్ అదొకటి ఇంకా గర్భిణీలకు పాలిచ్చే వారికి శ్రమ అని చెప్తే ఇప్పుడు డాక్టర్ సజెషన్ ఇప్పుడు అది పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటది అన్నట్టు అంటున్నారు సో నాకు అర్థమైన కాడికి ఇది ఇప్పుడు ఉన్న అదేనేమో ట్వంటీ చాప్టర్ అనేసి అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా అంతకు ముందుకేమో పెండ్లిచుకుంటూ ఇల్లులు కట్టేస్తాడు విపరీతంగా దేవుడు రాకడం ముందు అనేసి అది కూడా ఉంది కదనా వాక్యము సో అది అయిపోయి ఇక్కడికి ఇప్పుడు స్టార్ట్ అయిందేమో అనేసి నాకు అనిపిస్తుంది అని ఒక వన్ వీక్ నుంచి అదే అడుగుదాం అనేసి అట్లాగా సార్ ఇది ఇది స్టార్ట్ అయ్యి చాలా కాలం ఏసు చెప్పిన దినం మొదలుకొని ఎందుకంటే ఎండ్ టైమ్స్ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు అది ఎప్పటి నుంచో నడుస్తుంది అది ఎండ్ టైమ్స్ ఎట్లుంటాయంటే ఆ ముగింపు టైంలో మనం ఉన్నాం అంతే తేడా ఇవి ఆల్రెడీ నడుస్తున్నాయి మత శువారు దినాలుగు అధ్యయంలో ఉన్నాయి ఎప్పటి నుంచో నడుస్తున్నాయి బల్ స్కేల్లో ఇప్పుడు నడుస్తున్నాయి అంతే తేడా ఇవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇప్పుడు అపోస్ల కారంలో లేవా భయంకరమైన శ్రమలు వాళ్ళ అందుకు ఇచ్చారు మరణం కూడా చూసారు ఇప్పుడు టెన్ మన ఇప్పుడు టూ ఇయర్స్ కదా ఇది టెన్ వన్ ఇయర్స్ తర్వాత చాలా భయంకరమైన శ్రమలు ఉంటాయి క్రైస్తవులకి ప్రపంచం చరిత్ర చూస్తే ఇస్లాం మతం అప్పుడే ఆరంభమైంది స్ప్రెడ్ కావడం ఎట్లా పడుతు అట్లా చంపడం జరి జరిగింది అట్లా అన్ని శ్రమలు చూసుకు వాళ్ళు సో అవి ఆల్రెడీ వేదన స్టార్ట్ అయినాయి అంటాం అప్పుడే రాదంటాడు కదా కాలం ఇది ఎండింగ్ టైం ఎండ్ ఆఫ్ ది ఎండ్ అంటాం అంతే తేడా సూచనలు మనం ఇట్లా అర్థం చేసుకోవడానికి వీల్లేదానా నువ్వు చేసుకుంటున్న అర్థం ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయిందని అంటున్నావు కానీ ఇవి ఎప్పుడు అని చెప్తున్నా నేను టూ థౌసండ్ ఇయర్స్ కిందే రెండు వేల సంవత్సరాల క్రితమే కదా చెప్పిండి ఏసు ప్రభు మత వాత ఇరవై నాలుగో టైము అప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు ఇది వేదనల కారము అని చెప్పింది కదా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు ఇప్పటి నడుస్తుంది ఎండ్ టైం అన్నట్టు చాలా చాలా ఎండ్ ఆఫ్ ది ఎండ్ వచ్చిందం మనం ఇప్పుడు అందుకు బ్రాడ్ గా కనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు ప్లేగ్ లేకుండా నైన్టీన్ లో భయంకరమైన ప్లేగ్ వచ్చింది స్పానిష్ ఫ్లూ అంటారు అప్పుడు కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయినారు అప్పుడే అనుకోవచ్చు కదా ఎండ్ ఆఫ్ ది టైం అని దాని తర్వాత ఎబోలా వచ్చింది అప్పుడు చాలా మంది చనిపోయినారు రకరకాల ప్లేస్ వచ్చినాయి సార్స్ కోవిడ్ ఒకటే కాదు కదా కోవిడ్కి ముందు ఎంత చనిపోయి హండ్రెడ్ ఇయర్స్ ఒకటి వచ్చినట్టు ఉంది కదా చరిత్రలో వస్తా ఉన్నాయి రకరకాల వస్తూ ఉంటాయి ఎవరు కాపాడబడతారు వాళ్ళు కాపాడబడ్డారు కదా ఎందుకు కాపాడబడినట్టు పని కొరకు తర్వాత రక్షింపబడ్డ వాళ్ళకి కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యేసి చనిపోతున్నారంటే వాళ్ళేదో తప్పు చేసిండు పాపం చేసిండీ చెప్తా లేం మనం ఏది కూడా నశించిపోదు రక్షింపబడింది ఏది నశించకూడదు నశింది అనేది రక్షణ మనం ప్రభుత్వండి కాబట్టి ఏది నశించిపోదు ఒకటి ఏంటంటే ఈ శరణం విడిచిపెడితే ఇంకొక పని ఉంటది నీకు అంతే థ్యాంక్ యూ సరే okay size size size okay, Fraser. okay. Fraser. Fraser. Fraser. okay.